శంకరాచార్యమ్యమా అస్మాచార్యపే గురు పరంపరాయ నమస్కృతీ వ్యాసంస్ పదిహే శ్లోకమండమో పరమేశ్వాస శిఖంీ మహారథుమ్ విరాటశ సాత్వీష్ాపరాజి ద్రుపదో ద్రౌపదేయాశ్చర్వ పృథివీపతే సౌభద్రశ్చాబాహు శంఖాన్ దృథక్ పృథక్ రెండు శ్లోకాలు కలిపి ఓ వాక్యం పృథివీపతే అందుకు చూడండి రెండో శ్లోకంలో ఉంది అంటే ఓ మహారాజా అని సంబోధన ఎవరు సంబోధిస్తున్నారు సంజయుడు గురి ధృతరాష్ట్ర మహారాజుతో చెప్తున్నాడు ఓ మహారాజా అంటే నువ్వు మహారాజువి నీ బ్యూటీని నువ్వు వదిలిపెట్టేసి నువ్వేమో దుర్యోధనుడి చేతిలో కీలుబొమ్మ అయిపోయావు అని బహుశా భావ అయి ఉండొచ్చు ఓ మహారాజా సోహ పృథివీ వీళ్ళందరూ శంఖములను శంఖాన్ దము పృథక్ పృథక్ అంటే వేరుగా మళ్ళీ పృథక్ వేరుగా తెలుగులో కూడా ఉంది ఇటువంటి యూసేజ్ వేర్వేరుగా రెండుసార్లు వేరుగా ప్లస్ వేరుగా ఇజ్ ఈక్వల్ టు వేర్వేరుగా సో అదే సంస్కృతిలో కూడా సేమ్ యూసేజ్ పృథక్ పృథక్ వేర్వేరుగా శంఖాన్ దంఖములను పూరించిది ఎవరు వాళ్ళు కాశ్య ఆయన అసలు పేరేమో రాలేదు ఇక్కడ కాశ్య అంటే కాశీరాజు పరమేశ్వాస మహా పరమ అంటే గొప్పదైన పెద్దదైన విశ్వాస ధనస్సు గలవాడు ఆయన ధనస్సును చూస్తేనే భయపేస్తుంది అని చెప్పు దమైన ధనస్సు కలిగి ఉంటాడు కాశీరాజు సో చాలా గొప్ప వీరుడు మహారథి సో ఆయన ఆయన కూడా శంఖాన్ని పూజించినాడు శిఖండి చ మహారథిఖండి అని ఒక ఆయన ఉన్నాడు ఈయన ఈ శిఖండి దృష్టోద్యం నుండి సోదరుడు ఏవేవో ఈ మహాభారతంలో కథలన్నీ చాలా కాంప్లెక్స్గా ఉంటాయి టెస్టిట్యూఫ్ బేబీసు ట్రాన్స్జెండర్సు తర్వాత క్లోనింగ్ ఇవన్నీ మహాభారతం ఇవన్నీ వచ్చేసాయి అంటే దాని అభిప్రాయం వాళ్ళు ఇవన్నీ చేసేసారని అదేదో దట్ వే ఐఆర్ నాట్ సేయింగ్ But all these ideas are there. Keshachu baby is of course there. In some good detail it was mentioned. Cloning is there. What is not there? All these uh, gender tra transition. It is there. Ishikhandi, it is called gender transition category lower. Female gaundi, then he has uh, changed the gender to male, something like that. గొప్ప వీరుడు సామాన్యుడేం కాదు మహారథ రథికుడు బాగా యుద్ధం అది బాగా పాండవుల సైన్యంలో ఉన్నాడు శిఖండి మహారథ ఇంకా ఇంచుమించు ఎవరెవరు ఇప్పుడు ఎలక్షన్స్ లాగే ఇంకా అన్ని రకాల వాళ్ళు ఎలక్షన్స్లో పోటీలు చేసేస్తూ ఉంటారు ఇంకా దానికో సమయం సందర్భం ఏమీ ఉండదు జయప్రద వెళ్ళి యూపీలో పోటీ చేస్తుంది ఏమిటి సందర్భం జయప్రద ఆవిడికి ఎలక్షన్ ఏమిటి సంబంధం ఉంటుంది అందులో యూపీలో సంబంధం ఏమిటి ఆవిడ ఉంటుంది నా జన్మభూమి ఆంధ్రప్రదేశ్ యూపీ కర్మభూమి అంటుంది ఈ పదాలు ఎక్కడో రంకే రామారావు గారితో పాటుగా సినిమాలో యాక్ట్ చేసినప్పుడు వీలుంటుంది మాటలు ఈ డైలాగులు కర్మభూమి యూపీ టాక్ భారత భూమి కదా ఏదో మాట్లాడతారు జస్ట్ పీపుల్ యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ ఆర్ గల్ యూ కెన్ టాక్ ఎనీథింగ్ అని గెటర్ అని చెప్పే సో ఇవి ఆల్ అండ్ సండ్రీ అని అంటూ ఉంటారు ఇంగ్లీష్లో అందరూ వచ్చేసారు దీంట్లో యుద్ధంలో ఎలక్షన్ యుద్ధంలాగే దీనికి ఎలక్షన్ మహాభారతం అని ఎవడో ఒకతను అన్నట్టు కూడా గుర్తున్నాక ఎక్కడో అస్తు మహారథ ఇంకా దృష్టద్యుమ్న ఇతను ఇతను ద్రుపదుని యొక్క కుమారుడు ద్రౌపదికి సోదరుడు పాండవుల సైన్యానికి సేనానాయకుడు చీఫ్ ఆఫ్ ఆర్మీ విరాటశ్చ విరాట మహారాజు ఆయన పేరు కూడా విరాటుడే విరాట మహారాజు విరాటుడు సాత్యకిష్ట సాత్యకి యాదవుల యాదవులలో వీరుడాయన సాత్యకి యాదవ వంశంలో వీరుడు ఏదో బంధుత్వం ఉంది సంబంధు వాసు వసుదేవిని అన్నగారి కొడుకో ఏదో సంసరించారు శ్రీకృష్ణుడికి వీళ్ళందరూ బంధువుడే ఈ సాత్కి ఏనాడు యుద్ధంలో ఓడిపోలేదట అదే ఆయన గొప్పతనం అపరాజిత సాత్యకి మహాభారత యుద్ధం అయిన తర్వాత కూడా జీవించే ఉంటుంది ఆ తర్వాత ముసలం పుడుతుంది చూడండి అప్పుడు పోతాడు ఆ ముసలంతో ఎగిరిపోతాడు సో సాత్యకిపరాజిత ద్రుపద ద్రుపద మహారాజు ద్రౌపది యొక్క తండ్రి ఆవిడ అయినా వచ్చాడు యుద్ధానికి అయినా మిగలడు ద్రౌపదేయాశ్చ ద్రౌపది కుమారులు వాళ్ళ ఐదుగురు ఐదుగురు కొడుకులు వాళ్ళ పేరులో ఏ ఉన్నాయి వాళ్ళ ఐదుగురు కూడా యుద్ధంలో ఉన్నారు వాళ్ళు మిగలరు వీళ్ళేవాళ్ళు మిగలరు ఆ సా ఆ సాధ్యం ఒక్కడే మిగులుతాడు ఇక్కడ సర్వశ అన్ని వైపుల నుండి శంఖాన్ ద్ముహు శంఖములను పూరించిరి ఇంకా ఎవరు సౌభద్రష్ట మహాబాహు అంటే బలమైన బాహువులు గలవాడు పొడుగాటి బాహువులు అనకూడదు బాహువులు పొడుగాటి బాహువులు అంటే ఇంటి మీద అట్లున్నాయి సో అజానుబాహు వరకు బాగానే ఉంది కానీ మహా అంటే మటుకు మైటీ బలమైన శక్తిశాలి అయిన బాహువులు కలవాడు సో మహాబా ఎవరతను సౌభద్ర అంటే సుభద్రాహ అపథ్యం సుభద్ర కొడుకు అంటే అర్జునుడు సుభద్రను వాళ్ళిద్దరు కొడుకును అర్జునుడికి సుభద్రకి కలిగిన కుమారుడు అతని పేరే అభిమన్యు అతను కూడా ఉన్నాడు అతను కూడా శంఖాలని పూజించాడు అందరూ కూడా శంఖాలని పూజించారు తర్వాత శ్లోకం సఘోషోధా రాష్ట్రాయత్ నభ పృథివీములొో సహా సోష ఘోష అంటే శబ్దము ఆశబ్దము వీళ్ళందరూ మరి శంఖాలను పూరించారు ఇటు కౌరవ సైన్యం నుండి అటు పాండవ సైన్యం నుంచి అది చాలా పెద్ద శబ్దం తుమూలహ ఈ తుమూలహ అనే పదం మీరు ఇంతకుముందు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు మళ్ళీ చెప్తాను మీకు వి శబ్దాలను విడివిడిగా గుర్తుపట్టగలిగినప్పుడు అవి వివిక్తంగా తెలుస్తూ ఉంటుంది ఈ శబ్దం ఇది ఆ శబ్దం కానీ అందరూ ఒకేసారి శబ్దాలు చేశారనుకోండి అన్నీ కలగాపులగా అయిపోయి ఒక పర్టికులర్ లెవెల్ ఆఫ్ నాయిస్ ఉంటుంది తప్పిస్తే విడివిడిగా ఈ శబ్దం ఇది ఆ శబ్దం అది అని చెప్పే అవకాశం ఉండదు అన్ని కలగాపులగం అయిపోయి ఒక పెద్ద హై లెవెల్ ఆఫ్ నాయిస్ డెసిబుల్స్ అదో అంటారు నాయిస్ని కౌంట్ చేసేందుకు సో వెరీ హై లెవెల్ ఆఫ్ నాయిస్ ఉంటుంది అంతే తప్పిస్తే ఈ నాయిస్లో విడివిడిగా ఈ శబ్దం ఇది ఆ శబ్దం అది అని మనం విడతీయటానికి వీలులేని విధంగా ఉంటుంది దానిని తుములాహ అని అంట సో ఎక్కడైనా పది మంది ఇప్పుడు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్న సౌండ్ ఎలా ఉంటుంది తుములహ తుమూలంగా ఉంటుంది సో అటువంటి శబ్దం తుముల శబ్దం వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ సో ఏ లాట్ ఆఫ్ నాయిస్ సఘోష తుములహ నభశ్చ పృథివీ చైవం వ్యనునాదయం వ్యనునాదయన్ అంటే ప్రతిధ్వనిస్తోంది ధ్వని ప్రతిధ్వని నాదము అనునాదము నాదము అంటే ధ్వని ధ్వనిని అనుసరించి వచ్చే ధ్వని అనునాదము అను అంటే అనుసరించి వచ్చేది ముందు మనం ధ్వని చేస్తే అదే మళ్ళీ వెనక్కి వస్తుంది దానిపైన ప్రతిధ్వని లేక అనునాదము ఈ అనునాదము చాలా అధికంగా విశేషంగా ఉంటే వి వి అనే ఉపసర్గ చేస్తే వ్యనునాదయం సో ప్రతిధ్వని వస్తుంది ఎక్కడి నుంచి ప్రతిధ్వని వస్తుంది పృథివీంచైవ నభశ్చ భూమి నుండి ప్రతి భూమికి ఈ ధ్వని వెళ్ళి భూమిని భూమి నుంచి ప్రతిధ్వనిస్తోంది ఆకాశం నుంచి ప్రతిధ్వనిస్తోంది అంటే భూమ్యాకాశములు రెండూ కూడా నిండిపోయేంతల్లాగా శబ్దము ఈ శంఖముల యొక్క పూరించిన శబ్దము వచ్చింది తర్వాత ఎప్పుడైతే ఇంత శబ్దము పాండవుల సైన్యం నుంచి వచ్చిందో ఈ శబ్దం విని ధార్తరాష్ట్రాన్ని వ్యదారయత్ ధృతరాష్ట్రపుత్రుల యొక్క హృదయములను అంటే దుర్యోధనుడు మొదలైన వాళ్ళ యొక్క హృదయములను అది పగులగొట్టెను హృదయములను పగులగొట్టెను అంటే మీరు లిటరల్గా తీసుకోకూడదు యథారయతంటే పగులగొట్టెను లిటరల్ దాని లిటరల్ మీనింగ్ తీసుకోకూడదు హృదయాలు అప్పుడే పగిలిపోతే ఇంకేముంది అయిపోయింది యుద్ధమే అయిపోయింది అలా కాదు అంటే వాళ్ళు చాలా భయపడిపోయారు శబ్దము పెద్ద శబ్దం వచ్చినప్పుడు ఒక్కసారిగా భయం వేసేస్తుంది వాళ్ళు చాలా భయపడ్డారు దిక్కులు పిక్కటిల్లే శబ్దము అంటారు ఎను నాదయన్ అన్నదానికి అలాగా మనం చెప్పచ్చు దిక్కులు పిక్కటిల్లినవి అంటే దిక్కులన్నీ కూడా ప్రతిధ్వనించాయి అలాంటి శబ్దం వచ్చినప్పుడు భయం వేస్తుంది అప్పుడప్పుడు అర్ధరాత్రి వర్షాకాలంలో పిడుగులు పడ్డ శబ్దం వస్తే పిల్లలు భయపడతారు ఒకప్పుడు పెద్దలు కూడా భయపడతారు భయపడే స్వభావం గలవాళ్ళు ఉంటే పెద్దలైనా కూడా భయపడతారు సో ఎవరికైనా భయం కలుగుతుంది ఆ భయము తప్పు లేదు అసలు మీరు ఆలోచించండి పెద్ద శబ్దం వచ్చిందనుకోండి ఇక్కడ కూర్చుని ఉండగా పక్కన ఏదైనా పెద్ద పైనుంచి ఏదో కింద పడి ధడేలు మన శబ్దం వచ్చిందనుకోండి శబ్దం వస్తే భయం వేస్తుంది మీరు ఉలిక్కు పడతారు అలాగే చీకట్లో మసక చీకట్లో నడిచి వెళ్తుంటే పాము ఏదో కనపడుతుంది తాడే అవ్వచ్చు అది పాములాగా అనిపించవచ్చు ఒకసారిగా భయం వేస్తుంది ఆ భయాన్ని దాన్ని భయము అని అంటాం మనం కానీ నిజానికి అది భయం కాదు దాన్ని భయం అని అనము అవివేకం దాంట్లో భయమే దాన్ని భయం కాదు దాని ఇంటెలిజెన్స్ అని అనాలి బాడీకి తనకు హాని కలుగుతుందేమో అనే అనేటువంటి ఒక శంక కలిగి ఆ కారణంగా శరీరము రియాక్ట్ అవుతుంది దాని ఫ్రైట్ రియాక్షన్ అంటారు ఒక్కసారిగా పెద్ద సౌండ్ పక్కన వచ్చింది అనుకోండి అదేదైనా హానికారకమో అనే కనుక అయితే గమ్ముని బాడీ శరీరము అక్కడి నుంచి దూరంగా పోవటానికి ప్రయత్నిస్తుంది ఎందుకంటే సర్వైవల్ ఇన్స్టింక్ట్ జీవించి ఉండాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా శరీరము It wants to protect itself. possono assault by my guardians and support Armen particularly when rector you get something wrong the other Phyral Params would not say Wolves 你が探索 saw looking lucky Seems like one brokerage group is this not only drugstore säger A.P Costa said. The only将's anotherストkannt one was swaddling. Waqeverance. During at high school th Solomon'ssenatters he was got any single testing. And this will do someone ever attached. G Quandta momento LORDtimer without rule. And he's got pregnant. You have been born 실패. This is since the book. T Conseуд only than a year of every December competition.uciones wildest not. Injustice not being except that Butch Alam said www. Tanya vii is not going on a single livro call. There are commonplace stitches on everywhere else. επ They don't. We nukhum Saus Кπatt virtually. It presents. It wants to profess a place. Cholile అలా కిందకి తొంగి చూసినప్పుడు కొన్ని వందలు అడుగున లోతు ప్రసిపిట వెర్టికల్గా ఉంటుంది లోతు అప్పుడు భయం వేస్తుంది అది ఉలిక్కు పడతారు ఆ బాడీ రియాక్షన్ ఉంటుంది దాన్ని భయం అనాలా ఇంటెలిజెన్స్ అనాలా నన్ను అడిగితే ఇంటెలిజెన్స్ అనే అనాలి ఎందుకంటే కాలు జారిందంటే ప్రాణం పోతుంది కాబట్టి శరీరము ప్రాణాన్ని రక్షించుకోవడానికి ఇట్ ఈస్ రియాక్టివ్ ఫేర్ ఇన్ఫ్ దాన్ని ఇంటెలిజెన్స్ అని అంటారు తక్కువ పావం కనపడింది అనుకోండి ఏమి కదు చెక్కు చెదరకుండగా ముందుకు అడుగు వేసేస్తే తెలివితేటలు అంటారా ఒక్కసారి ఉరికిపడి ఆగితే ఏది తెలివితేటలు ఆగడమే తెలివితేట కాబట్టి ఫిజికల్ ఫ్రైట్ అని శరీరానికి హానిని కలిగించేటువంటి ఏ ఫ్రైట్ ఉంటుందో అంటే బాడీ యొక్క సెల్ఫ్ సర్వైవల్ ఇన్స్టింగ్ వల్ల వచ్చేటువంటి భయ ప్రతిక్రియా ఏదైతే ఉంటుందో దానిని మనం భయం అనే దానికి లేబుల్ వేయకూడదు అది భయం కాదు ఇట్ ఈజ్ ది ఎఫర్ట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది బాడీ టు సర్వైవ్ అండ్ ఇట్ ఈస్ ఇన్స్టింగ్టివ్ న్యాచురల్ అండ్ ఇన్స్టింగ్టివ్ ఎవరైనా ఉలిక్కిపడితే మనం ఎటకారం చేస్తాం అదిగో ఉలిక్కిపడ్డా వెటకారం చేయకూడదు ఉలిక్కుపడడం మంచిది ఎందుకంటే గమ్ముని ఏదైనా సౌండ్ వచ్చిందనుకోండి గమ్మును ఉనికిపడి పక్కకి జరిగినట్లయితే నెత్తి మీద పడాల్సింది పక్కన పడుతుంది యూఆర్ సేఫ్ సో కాబట్టి అది అది భయం అనకూడదు దాని ఇంటెలిజెన్స్ అని ఇప్పుడు ఇంకొకటి అడుగుతా ఎవడో అంటాడో నీకు అదేమిటి నువ్వు రోడ్డు మీదకి రాగానే పిల్లు ఎదురుకుండా వచ్చింది కాబట్టి నీకు గండ ఉంది ఆ గండ నీకు నలభై రెండో ఒకటి ఉంది గండం గండ శబ్దానికి అర్థం ఏంటంటే సంస్కృతంలో గండం అనే పదానికి మనం అనుకునే అర్థం ఏం లేదు అలాగా నీకు నలభై రెండో గండం ఉంది ఆ గండం నువ్వు గట్టెక్కవు నువ్వు ప్రాణం పోతుంది అని ఎవడో చెప్తాడు వీడి వీడు నలభై ఏటా వింటాడు ఈ సమాచారం ఆ రెండేళ్ళు భయపడుతూ అలా బిక్కుబిక్కు పంట పోతుంటాడు ఇది ఇది ఇంటెలిజెన్సా భయమా ఇది దీనికి పేరు ఏం పెట్టారు మనవాళ్ళు ఇంటెలిజెన్స్ అని పెద్ద ఇంటెలిజెన్స్ కదా దిస్ ఈజ్ సపోజ్ టు బి నాలెడ్జ్ దిస్ ఇస్ సపోజ్ టు బి నాలెడ్జ్ ఈజ్ దిస్ నాలెడ్జ్ ఇట్ ఈస్ ఎ ప్యూర్ ఫిక్షన్ అండ్ ఇట్ ఈస్ సైకలాజికల్ డిగ్రడేషన్ నథింగ్ మోర్ దెన్ దాట్ యూ లివ్ ఇన్ ఫియర్ ఫర్ ఏదో నలభై రెండు అటు చచ్చిపోతామో నలభై సమాచారం వస్తే ఆ రెండేళ్ళు వీడు ఫియర్తో బతుకుతూ ఉంటాడు ఒక ఆయన ఇంకో వారం రోజుల్లో నేను చచ్చిపోతానని చెప్పేసి జాతకం వల్ల తెలిసిందని పార్టీ ఇచ్చేసి అందరికీ భోజనాలు పోయి పెట్టేసి బిక్కు బిక్కుమంటూ గడిపాడు బాగానే ఉన్నాడు ఏమీ అవలేదు దీని దీన్ని దీనికి ఇంటెలిజెన్స్ అంటారు దీన్ని దిస్ ఇస్ నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్ ఐ టెల్యూ దిస్ ఈజ్ ప్యూర్ ఫియర్ ఇది మంచి మనిషి యొక్క సైకాలజీకి మంచిది కాదు ఈ ఫియర్ చాలా హానికారకమైనది అసలు అటువంటి ఫియర్ని మనం దరిదాపులకు రానివ్వకూడదు తర్వాత ఇందాక నేను మనం చేశాను చూడండి ఫిజికల్ ఫ్రైట్ దాని గురించి మీరు ఎవరో సిగ్గుపడాల్సింది లేదు అది మంచిది అది భగవంతుడు పెట్టాడు దాన్ని మీరు ఇంటెలిజెన్స్ తోటి ఆలోచించి ఇంటలెక్ట్తో ఆలోచించి పెట్టుకున్నది కాదు అది భగవంతుడు పెట్టాడు అది దాని గురించి మీరేం సిగ్గుపడద్దు యూ కీప్ ఇట్ ఇన్ యు నీడ్ ఇట్ ఇప్పుడు చెప్పాను చూడండి ఈ ఈ ఇవి దిస్ యూ జస్ట్ వర్గడ్ అబౌట్ ఇట్ ఇస్ ఆల్ ట్రాష్ భయం ఎందుకు వస్తుందంటే అధర్మాన్ని బట్టి భయం వస్తుంది భారత రాష్ట్రా హృదయానికి వ్యధారయత్ ఇంత ఘోషం సరే ఏదో టాపిక్ వచ్చింది కాబట్టి కొంత సైకాలజీ కూడా చెప్పారు మీరు ఆలోచించండి నేను చెప్పిన దాంట్లో ఏమైనా పాయింట్ ఉందేమో ఆలోచించండి సో ఇక్కడ టాపిక్ ఏమంటే ఇంత ధ్వని ఇటు కౌరవ సైన్యం నుంచి వచ్చినటువంటి శంఖధ్వనికి పాండవులు భయపడ్డారు పాండవులు చేసిన శంఖధ్వనికి కౌరవులు భయపడ్డారు అలా చెప్పట్లేదు ఇక్కడ పాండవులు భయపడ్డారు అనే మాట లేదు కౌరవులు భయపడ్డారనే ఉంది ఎంచేతంటారు పాండవులు వాళ్ళకి తెలుసు తమ హృదయాలలో స్పష్టమైన అవగాహన ఉంది మనము ధర్మము పక్ష మనము ధర్మము మన పక్షాన ఉన్నది ఈశ్వరుడు మన పక్షాన ఉన్నాడు శ్రీకృష్ణుడు దేర్ దేర్ ఈజ్ నో అకేషన్ ఫర్ ఫియర్ దే క్లియర్ వెరాజ్ కౌరవులు యుద్ధానికి సిద్ధపడ్డారే కానీ మన పక్షాన ధర్మము అనే హామీ ఆ రకమైనటువంటి ఇన్నర్ ఎష్యూరెన్స్ ఎవరికీ లేదు ద్రోణాచార్యుడికి లేదు భీష్ముడికి లేదు దుర్యోధనాధుడికి లేదు వాళ్ళు ఆ ఇది మనం చేస్తున్నది పొరపాటు ఆ ఇన్స్టింగ్ ఆ కాన్షన్స్ అంటారు చూడండి దాని పీక నులిమేసి ఆ ఇన్ ఇన్నర్ వాయిస్ ఆ అంతర్వాణిని దాని పైకి రాకుండగా దాని పీక నులిమేసి వాళ్ళు కేవలమో అహంకారానికి ద్వేషానికే ఇంపార్టెన్స్ ఇచ్చి యుద్ధం చేయడానికి వచ్చారు అధర్మం చేస్తున్నామని వాళ్ళకి వాళ్ళ మనస్సుల్లో వాళ్ళకి తెలుసు అంచేతనే వాళ్ళు చాలా భయపడిపోయారు సో కాబట్టి ధర్మము వలన భయానికి అవకాశం ఉంది అధర్మంలో ఎప్పటికీ భయమే ఉంటుంది భయం తప్ప మరి ఏమీ సో ఇదో అందమైన విషయం ఇక్కడ భారత రాష్ట్రా హృదయానికి యారయ్యనన్నారు కనుక ఆ కౌరవులు అధర్మం పాటిస్తున్నారు కనుకనే వాళ్ళు భయపడ్డారు అదో పాయింట్ వర్త్ నోటీసింగ్ లేదా ఒకటో అధ్యాయంలో మంచి మంచి పాయింట్స్ ఏవో కొన్ని ఉన్నాయి అవి నేను మీకు చూపిస్తున్నాను నిన్న రథ గురించి చెప్పాను ఇవాళ అలాంటి మాటలే ఇంకోటి ఉంది తరువాత అథ వ్యవస్థిత దృష్ట్రాజ ప్రవృత్తే శస్త్రపాతే ధనుద్యమ్య పాండవృషీకేశం తద వాక్యం ఇద మాపతే ఇది వన్ అండ్ హాఫ్ వెర్సెస్ సెంటెన్స్ సెంటెన్స్ ఎక్కడికి పూర్తయితే అక్కడికి వెర్స దాకా వెళ్ళిపోతా సో మహీపతే మళ్ళీ మహీపతే అంటే మహారాజా అని సంజయుడు ధృతరాష్ట్రుడితో ఉంటున్నాడు ఓ మహారాజా అత అప్పుడు తరువాత అంటే శంకర్ ధ్వని అది పూర్తయింది తరువాత ఇప్పుడు అర్జునుడు గురించి చెప్తున్నాడు కపిధ్వజ కపిధ్వజ అంటే అర్జునుడు సో ఈ ఈ యుద్ధ వీరుడు ఉన్నారే వీళ్ళందరికీ ఒక్కొక్క ఇన్సిగ్నియా ఒకటి ఉంటుంది ఇన్సిగ్నియా అని చాలా అండి దట్ ఈస్ ప్రతి వాళ్ళకి ఒకటి ఈ జనరల్స్కి స్టార్స్ త్రీ స్టార్స్ ఫైవ్ స్టార్స్ అలాగేవో ఉంటాయి ఇన్సిగ్నియాలు ఉంటాయి అలాగే యుద్ధ వీరులకి ఆ ధ్వజం మీద ఇన్సిగ్నియా ఉంటుంది ఇప్పుడు కూడా ఆర్మీ యూనిట్స్కి ఇన్సిగ్నియాలు ఉంటాయి ఆ యూనిట్కి ఆ బొమ్మ ఉంటుంది సో దట్ ఈజ్ ఒక హిస్టారిక్గా వాళ్ళకి ఆ బొమ్మకి ఏదో సంబంధం సో ఇప్పుడు ఉదాహరణకు భీష్ముని యొక్క ధ్వజం మీద తాటి చెట్టు ఉంటుంది మరి ఎందుకుంటుందో తెలియదు ఆయనకి తాళధ్వజ అని పేరు భీష్ముడికి ఈ రకంగా ప్ర ప్రధానమైనవి గుర్తున్నది ఈ రెండే గుర్తున్నాయి నాకు ఇంకా ఏవేవో ఉంటాయి సో వృషభధ్వజ అని ఎవరికి పేరు ఇదో మీకు వద్దె క్విజ్ వృషభధ్వజ ఎవళ్ళు ఎద్దు ధ్వజమునందగలవాడు ఎవరు శివుడు మకరధ్వజ ముసలి ధ్వజమునందు గలవాడు మన్మథుడు మన్మథుడికి మకరధ్వజ అని పేరు కపిధ్వజ కోతి ధ్వజమునందు గలవాడు అర్జునుడు ఇది ఇక్కడ మనవాడు అదే తాళధ్వజ భీష్ముడు ఇది నాలుగు ధ్వజాలు గుర్తుకొచ్చాడు ఇంకా ఇవేవో ఉంటాయి సో ఆ ధ్వజం మీద ఆ బొమ్మ ఉంటుంది హను హనుమంతుడనే అంటారు ఇక్కడ అక్కడ ఏమనలేదు ఇక్కడ భగవద్గీతలో ఏమనలేదు ఊరికే అలా చెప్తూ ఉంటారు ఇంకా దాని మీద ఇంకో చిన్న కథ కూడా ఉంది వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇట్స్ నాట్ ఏ హిస్టారిక్ స్టోరీ హిస్టారిక్ అంటే ఇది ఇదే మనం భగవద్గీతలో చూసిన ఇంతపటికే హిస్టారిక్ దీని చుట్టూ కథలు అల్లుకుని ఉంటాయి అవి హిస్టారిక్ కాదు కానీ ఏదైనా మెసేజ్ ఉంటే మనం స్వీకరించవచ్చు స్టోరీ ఇంకే పిచ్చి పిచ్చి స్టోరీ అయితే అనవసరం కానీ దాని నుంచి మనం తీసుకోదగ్గ సందేశం ఏదైనా ఉంటే చూడ గమనించదగ్గ కథే ఇక్కడ కథ నాకు బాగా నచ్చిన కథ అని చెప్పి ఐఎమ్ జస్ట్ షేరింగ్ విత్ సడన్లీ గుర్తుకొచ్చింది సో హనుమంతుడు ఆ ధ్వజం మీద కూర్చుని ఉంటాడు అంటే సూక్ష్మరూపంగా ఉంటాడని మనం అనుకోవాలి నిజంగా హనుమంతుడు యథార్థంగా హనుమంతుడు కూర్చుంటే ఆ దండాకరం విరిగే ఆ రథమే విరిగిపోతుంది కూడా కాబట్టి నిజంగా హనుమంతుడు పూర్త పూర్ణ రూపంగా ఉన్నాడని కాకుండా సూక్ష్మ రూపంగా ఆయన అక్కడ ఉన్నారు అని కపి అంటే అదే అర్థం సో ఇప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశం చేస్తాడుగా గీతోపదేశాన్ని హనుమంతుడు శ్రద్ధగా వింటాడు హనుమంతుడు మిగతా యుద్ధం టైంలో నిద్రపోయే బట్ట ఏడు వేళ మొహం వేళ యుద్ధం ఏమిటి రామరావణయోరు యుద్ధం రామరావణయోరు ఇలా అయితే రామరావుల యుద్ధం చూసినవాడు చేసినవాడు ఆ మహా లంకా యుద్ధం వీళ్ళ యుద్ధం ఏమిటి ఇది ఎలా ఉందంటే చిన్నపిల్లలు గోటికాయలో అయితే ఆడుకుంటారు చూడండి దానికి ఇది గొటిబిళ్ళు ఆడుకుంటారే ఈ కథను అది పెట్టుకుని ఆడుకుంటారు దానికేనో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కి ఎంత భేదమో రామరావణ యుద్ధం ముందు ఈ మహాభారత యుద్ధం ఇట్ ఈస్ జస్ట్ సమ్ సమ్ నాయిస్ తప్పింగ్ దాంట్లో ఏమీ సారమైన లేదని అనుకునే వాట అంచేదినే కునికిబాట్లు ఎప్పుడైనా ఓసారి శ్రీకృష్ణుడు భీష్ముని మీదకి లంఘించినప్పుడు అలాంటి ఒకటి రెండు ఘట్టాలు మాత్రం జాగ్రత్తగా మనస్సు పెట్టి పరికించాడు మిగతా అప్పుడు కొనికిబాటు పడుతు ఉండేవాడు ఏదో పిల్లలు వాళ్ళని చేసుకుంటుంటే మన దాన్ని మనం ఉంటాం అలా ఉండేవాడు ఆయన హీ వాజ్ నాట్ ఇంప్రెస్డ్ బై దిస్ వార్ ఫ్యా వస్తు సో ఆయన ఈ శ్రీకృష్ణుడు ఉపదేశం మట్టుకు ఈ సంభాషణ ఇదంతా కూడా జాగ్రత్తగా వింటున్నాడు ఈ అర్జునుడు ధనస్సు కింద నేను సన్యాసం తీసుకుంటాను ఇదేది అంటే హనుమంతుడు అనుకున్నాడు వీడు ఇలాంటి మూర్ఖుడు వీడు వీడు ఏదో పెద్ద యుద్ధం చేస్తాడు వీడు ఆదిలోనే ఇలా మొదలెట్టాడేమిటి అని ఆయన అనుకుంటాడు అనుకున్నప్పుడు శ్రీకృష్ణుడు అశోచ్యానము శోచస్వము మొదలు పెడితే సడన్గా ఎలర్త్ అయిపోయి జాగ్రత్తగా ఉపదేశం అంతా వింటాడు గంటన్నర ఉపదేశం వినేప్పటికీ ఆయనకి కళ్ళంబడి నీళ్ళు వస్తాయి అప్ప ఎంత గొప్ప ఉపదేశం చేసి అట్లా భగవానుడు అబ్బా మహానంద పడిపోతాడు పడిపోయి ఒక్కసారి ఆ ధ్వజం మించి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి దండం పెట్టి హే హే భగవాన్ నేను ఉపదేశం అంతా వినేశాను కానీ వినడానికి ముందు మీ అనుమతి తీసుకోలేదు పర్మిషన్ తీసుకోవాలి కదా ఓవర్ హీయర్ చేయకూడదు కదా ఈవ్స్ డ్రాపింగ్ అంటారు అలా చేయకూడదు కదండి సో గొడవారు ఉండి విన్నట్టుగా చేస్తే ధర్మం కాదు కదా సో మీ అనుమతి తీసుకుని మీ క్లాస్లో కూర్చొని విన్నుండాలి న్యాయంగాను కానీ అలా వినలేదు నేను కాబట్టి నేను పొరపాటు చేశాను నన్ను క్షమించవలసింది అని అని శ్రీకృష్ణునితో అంటాడు శ్రీకృష్ణుడు అంటాడు సరే మరి నువ్వు చేసిన రెండు పొరపాట్లు చేసావు ఒక్క పొరపాటు కాదు నువ్వు ఒక పొరపాటు క్షమించమన్నా అది క్షమించేసాను ఇంకో పొరపాటు అలాగే ఉంది అని అంటాడు శ్రీకృష్ణుడు అంటే హనుమంతుడు అంటాడు అదేమిటి ఇంకో పొరపాటు ఏముంది నేనేం పొరపాటు చేశానంటే గురువుగారు అనుమతి లేకుండా వినడం అదో పొరపాటు గురువుగారి ఉన్నత స్థానంలో కూర్చుని విన్నా ఇంకా పొరపాటు అనదర్ మిస్టేక్ మరి ఆ మిస్టేక్ మాట ఏమిటని అడిగాడు అడిగితే హనుమంతు రాజబోయ్ నేను గమనించ మిస్టేక్కి నేనేం చేయాలి మిమ్మల్ని క్షమాపణ కూడా అడగలేదే మరి ఆమె ఏం చేయాలంటే ఏం చేయాలి మరి మిస్టేక్ చేసినట్లయితే దాని ఫలాన్ని అనుభవించాల్సి ఉంటుంది ఓకే ఏమిటి ఫలం దానికి అంటే గురువుగారి కంటే ఉన్నతాసనంలో కూర్చుని పాఠం వినడం అనే ఫలం ఏమిటంటే పిశాచమై పుట్టుట దానికి ఫలమే అది దానికి కర్మఫలం అంటే అయితే ఆ దోషం పోవాలంటే నేను పిశాచ జన్మని పొందితే నాకు ఆ దోషం పోతుంది అవును సరే మరైతే ఇంక చేసేదే ఉంది పిశాచ్య జన్మనే అనుగ్రహించవయా అని అంటే అప్పుడు శ్రీకృష్ణుడు ఉంటాడు నువ్వు మరి ఎంతకాలం నేను ఆ పిశాచ్యంగా ఉండాలి అంటే చూడు నువ్వు పిశాచ్య జన్మని పొంది భగవద్గీతను ఒక ఆవృత్తి చేయి ఈ మూలం జామూలాగా చదువు జాగ్రత్తగా మళ్ళీ చదువు వ్యాసుడు అక్కడ దాన్ని శ్లోకరూపంగా కూరుస్తున్నాడు అది తీసుకో ఆ పుస్తకాన్ని తీసుకుని చదువు చదివి నీకు తోచిన భావాలు ఏమైనా నీకు అర్థమైన భావాలు ఏమైనా ఉంటే దాని మీద ఒక భాష్యాన్ని ఒక రాయి ఒకసారి నీ అనుసంధానం నువ్వు చేసుకో అంతే అంత నువ్వు చేసేసినట్లయితే నీకు పిశాచ జన్మ పోతుంది అని శ్రీకృష్ణుడు అనుగ్రహిస్తాడు అనుగ్రహిస్తే అప్పుడు హనుమంతుడు చాలా సంతోషించి పిశాచ జన్మ వచ్చినందుకు దుఃఖమైనా అది పోతున్నందుకు సంతోషించి సో అయిపోయిన తర్వాత పిశాచ రూపాన్ని పొంది ఆ భగవద్గీత పుస్తకం ఆయన భాష్యం రాస్తారు దానికి పిశాచ భాష్యము పుస్తకం ఉంది నా దగ్గర ఉండేది నేను చూశాను అచ్చు శంకర భాష్యాన్ని పోలి ఉంటుంది బాగా దగ్గరగా ఉంటుంది శంకర భాష్యాన్ని శంకరుడు యొక్క ప్రణాళిక స్ట్రక్చర్ భాష్య స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో సిమిలర్గా వెరీ క్లోజ్గా ఉంటుంది ఆ శంకర పిశాచ భాష్యము అనిపారు అది చౌఖంబ వాళ్ళు వేశారు ఆ ఆ భాష్యాన్ని పిశాచహ అనే ఆయన రాశారు ఆ పిశాచహ ఎవరో కాదు హనుమంతుడే ఆ పిశాచునిగా జన్మించి రాశాడు అని కథ ఆ విధంగా ఆయన తన దోషాన్ని నివారణ చేసుకున్నాడు ఇది కథ సో కపిధ్వజ సో హనుమంతుడు ధ్వజమునందు గలవాడు అర్జునుడు ఈ అర్జునుడు ఏం చేశాడంటే ధార్తరాష్ట్రాన్ దృష్వా ఒకసారి కౌరవుల కేసు చూశాడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళందరినీ సంహరించడం కోసం వచ్చాడు అక్కడికి వచ్చి కౌరవులు అందరికీ చూశాడు వ్యవస్థితాన్ దృష్టి వాళ్ళందరూ చక్కటి వ్యూహంలో నిలబడి ఉన్నారు సో భీష్మాచార్యులు ఒక వ్యూహాన్ని ఒకదాన్ని ఖరారు చేశారు అంతకుముందు రాత్రే ఖరారు చేశారు మీరందరూ ఈ ఫలానా వ్యూహంలో ఉండండి అని ఏవో వ్యూహాలు ఉంటాయి బహుశా చక్ర వ్యూహంలో ఉన్నారు వీళ్ళు ఏ వ్యూహంలో ఉన్నారు చక్ర వ్యూహంలో ఉండుంటారు కౌరవులు వీళ్ళు పాండవులు మాత్రం ఏదో వ్యూహంలో వజ్ర వ్యూహంలో పాండవులు ఉన్నారు పొడుగాటిదని మన అనుకున్నాం వీటిని చక్ర వ్యూహంలో ఉండి ఉండొచ్చు సో ఆ వ్యూహంలో నిలబడి యుద్ధానికి సంసిద్ధులై ఉన్నటువంటి ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు మంది వాళ్ళ సైన్యాన్ని చూశాడు ఆయన చూసి శస్త్ర సంపాతే బాణములు పడుట సంపాతము పడడం బాణాలు వచ్చి పడతాయి ఇంకా ఇటు ఇట్ నుంచి బాణాలు వెళ్ళదు అట్నుంచి బాణాలు తిట్టు పడతాయి ఫైరింగ్ విల్ స్టార్ట్ అని అర్థం శస్త్ర సంపాతే ప్రవృత్తి అంటే ఫైరింగ్ విల్ స్టార్ట్ ఇట్ ఈస్ రీ ఫర్ ఫైరింగ్ ఇంకా ఆరంభం కాలేదు ప్రవృత్తే సంసిద్ధమై ఉండదు శంఖాలు మరోగించరు ఇంకా భీష్మాచార్యులరాజు గారు వీళ్ళిద్దరూ చిన్న సమావేశం ఏదైనా అవసరం ఉంటే ఉంటుంది ఎవరో ఫ్రమ్ దిస్ సైడ్ ఒకళ్ళు ఫ్రమ్ దట్ సైడ్ ఒకళ్ళు మాట్లాడుకుని వీళ్ళని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అని డిజిఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇటు ఒకడు ఉంటాడు అటు ఉంటాడు భారత్ వైపు ఒకడు ఉంటాడు పాకిస్తాన్ వైపు ఒకడు ఉంటాడు వీళ్ళు వీళ్ళిద్దరూ కలిసి సంభాషణ చేసుకుని మాట్లాడుకుని కొన్ని ఒప్పందాలు ఉంటే వాళ్ళిద్దరూ చేసుకుంటారు యుద్ధానికి ముందేనా అలా ఉండొచ్చు యుద్ధం తర్వాత అయినా ఉండొచ్చు అప్పుడు ధర్మయుద్ధం కదా కాబట్టి ఏ మీటింగ్ ఈజ్ జట్టు హ్యాపీ ఫస్ట్ డే కొంచెం డిలే ఉంటుంది సెకండ్ డే అన్వర్డ్స్ అది ఇంక రావడము టైము యుద్ధం ఆరంభమైపోతుంది కానీ ఫస్ట్ డే అంచేతనే ప్రవృత్తే శస్త్ర సంపాతే బాణముల యొక్క ప్రయోగము బాణములు వచ్చి పడుట సిద్ధము ఆ స్థితి సిద్ధముగా ఉన్నది ఏ క్షణంలోనైనా మొదలు కావచ్చు ఆ స్థితిలో పాండవ కపిధ్వజ సో కపిధ్వజుడైన పాండవుడు అంటే అర్జునుడు ధనుహ ఉద్యమ ధనుస్సును ఇలా పైకెత్తాడు గాంధీవ ధనస్సును పైకెత్తాడు పైకెత్తి తదా అప్పుడు ఇదం వాక్యం ఆహ హృషికేశం హృషికేశుణ్ణి ఉద్దేశించి శ్రీకృష్ణుణ్ణి ఉద్దేశించి ఈ మాట మాట్లాడినాడు అది శ్లోకం చాలా సింపుల్గా ఉంటాయి గీత శ్లోకాలు దాంట్లో మీకేమీ కష్టమే ఉండదు సో సో నవ్వు హీ ధనస్సు పైగత్తి అంటున్నాడు అనమాట అంటే హీఈ్ ఆల్సో ప్రిపేరింగ్ టు రిలీజ్ ది యాస్ ఫర్ ఫైరింగ్ ఫైరింగ్కి ప్రిపేర్ అవుతున్నాడు ఆర్టిలరీ ఫైరింగ్ లాగా సో ప్రిపేర్ అవుతున్నాడు ధనస్సుని పైకెత్తాడు ఇంకా టైం ఉంది ఇంకా పర్మిషన్స్ అవి రావాల్సి ఉంటుంది బట్ ఎవ్రీబడీ ఈజ్ రెడీ ఫర్ ఫైరింగ్ ఆ స్థితిలో ఋషికేశునితోటి అర్జునుడు ఇలా అన్నాడు అందాము అర్జున్ ఉన్నయో ఉభయోర్మధ్యే చుత యవేతా నిరీక్షేహం ఉద్యమే అచ్యుత అని సంబోధించాడు అంటే శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవాను అవతారము అనే భావన ఆనాడు సమాజంలో కొంతమందిలో ఉండేది అందరిలో ఉండేది కాదు ఇప్పుడు కూడా అవతారము అనేది అవతారం చలామణిలో ఉండగా గుర్తింపు ఉండదు తరువాతి కాలంలోనే గుర్తింపు వస్తుంది దాని పద్ధతి అది సో రాముడు ఉన్నప్పుడు ఆయన కొడుకుని దశరథులు అనుకుంటాడు రా రాజకుమారుడు అని ఊళ్ళో వాళ్ళు అనుకుంటారు అలాగే నడుస్తుంది కానీ ఆయన సాక్షాత్తు శ్రీహరి అని విష్ణు యొక్క అవతారం అనే మాట మీకు మొత్తం రామాయణంలో ఎక్కడ రాదు ట్ ది ఎండ్ వస్తుంది రామాయణం గాథలో వాల్మీకి నోటంపట అది విష్ణువే యొక్క అవతారం అనే మాట ఎక్కడ ర ఒక మహారాజ కుమారుడు చాలా ధర్మబద్ధమైనటువంటి జీవితం గడిపేవాడు అని ఒక పురుష పురుషుడి ఒక మానవుని మర్యాద పురుషోత్తముడు అంటారే ఆ విధంగా రాముడిని ప్రజెంట్ చేస్తాడు కానీ ఆయన సాక్షాత్తు విష్ణువే వచ్చి అన్నట్టుగా ప్రజెంట్ చేయడు అలా చేసినట్లయితే అది కావ్యానికి ఆ శోభ లేకుండా అయిపోతుంది అలా చేయడు వాల్మీకి అలా చేయడు పర్వతికాలంలో ఇంకెవేవో రామాయణాలు ఎవరికి తోచిన రామాయణం వాళ్ళు రాశారు అది వేరే సంగతి నావు శ్రీకృష్ణుని విషయంలో కూడా ఆయన సాక్షాత్తు అవతార పురుషుడు అని తెలుసున్నవాళ్ళు ఏ కొద్దిమందో ఉంటారు ఆయన అవతార పురుషుడే అని స్పష్టంగా కనుక తెలుసుంటే పాండ కౌరవుల వైపు ఎవరో నిలబడి యుద్ధం చేయరు ఇంకా కాబట్టి ఎవడో కొద్దిమందికే ఆ అవగాహన ఉంటుంది వాళ్ళలో అర్జునుడు ఒకడు ఇంకేతనే అచ్యుత సంబోధిస్తాడు హే అచ్యుత లేదా ఇన్ జనరల్ టర్మ్స్ జారివుట శ్యుత అంటే జారిపోవుట సో జారిపోవుట లేనివాడా అని కూడా చెప్పచ్చు అలా సంబోధిస్తారు క్లాసికల్ అడ్రస్సింగ్ క్లాసికల్ అడ్రస్సింగ్లో అలాగే అలా అడ్రస్ చేస్తారు సో వెరీ ఇంట్రెస్టింగ్ మాట జారిపోకుండా మాట నిలబెట్టుకునే మిత్రమా అని సంబోధిస్తాడు అంత పొడుగు సంబోధన ఎందుకంటే శ్రీకృష్ణుడు ఏమన్నాడు నేను దుర్యోధనుడు అర్జునుడు వెళ్తారు శ్రీకృష్ణుడి దగ్గరికి దట్ ఈజ్ ఆల్సో ఎ వెరీ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్ ఆఫ్ అర్జున నిన్న ఏదో క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేస్తూ కొన్ని చెప్పాను ఇంకోటి చెప్తున్నా ఇప్పుడు సందర్భం వచ్చింది కనుక వెళ్ళి ఆ కథ ఎలా ఉంటుందంటే శ్రీకృష్ణుడు భోజనం చేసి హీ వాస్ లయింగ్ డౌన్ ఫర్ హాఫ్ అవర్ జస్ట్ టేకింగ్ ఎన్యాప్ భోజనం చేసిన తర్వాత వీళ్ళిద్దరూ వెళ్తారు ఇది యుద్ధానికి ముందు ప్రిపరేషన్స్ అనమాట వెళ్ళి అర్జునుడు వెళ్ళి దండం పెట్టి పాదాల సమీపంలో ఉన్నటువంటి కుర్చీలో కూర్చుంటాడు దుర్యోధనుడు వెళ్ళి ఈయన నిద్రపోతున్నాడని ఆయన శిరస్సు దగ్గర ఉన్న కుర్చీలో దుర్యోధనుడు కూర్చుంటాడు ఎందుకంటే రాజాధిరాజు కదా చాలా అహంకారి సో అర్జునుడు చాలా వినయశీలుడు ఇద్దరు కూడా ఉంటారు ఇద్దరు వచ్చిన పర్పస్ ఒకటే ఇప్పుడు శ్రీకృష్ణుడు నిద్రపోతున్నాడని అండం కంటే నిద్ర నటిస్తున్నాడు అనే సరిపడుతుంది నటవరుడు కదా నటవరుడు నటులలో శ్రేష్ఠుడు సో ఆయన కొంతసేపు హీ హీ వెయిట్స్ ఫర్ ఎ రెస్పెక్టబుల్ టైమ్ అండ్ దెన్ హీ వేక్సప్ అండ్ దెన్ ఫస్ట్ అర్జునుడికి చూస్తాడు ఎందుకంటే పాదాల దగ్గర అర్జునుడు ఉన్నాడు కానీ మొట్టమొదటి అర్జునుడు కనబడతాడు ఆ ఏం బావా కులస్థానం ఇప్పుడు వచ్చేవంటే ఇప్పుడే పది నిమిషాలు అయిందో వచ్చి ఈ లోపల వెనకాల నుంచి దుర్యోధనుడు దగ్గుదగ్గుతాడు కంఠం సరిచేసుకుంటాడు అంటే మరీ అర్జునుడు వైపు చూస్తూ కూర్చున్నా నేను కూడా ఉన్నాను సుమా ఇక్కడ సమాచారం ఆయన తివ్వటానికి అప్పుడు శ్రీకృష్ణుడు వెనక్కి తిరిగి ఓ నువ్వు కూడా వచ్చేవాడి చాలా సంతోషం ఎప్పుడు వచ్చావు బాబా కులస్థానం అని అతన్ని కూడా పలకరిస్తాడు అవుతుంది ఓకే మీరిద్దరూ ఒకే సమయంలో వచ్చారు వాట్ ఈస్ ది మ్యాటర్ అని అడిగితే కూడా చెప్తారు మేము యుద్ధం రాబోతోంది యుద్ధంలో నీ సహాయాన్ని కోరి వచ్చినాము ఇజ్ ఇట్ సరే ఓకే నేను ఇప్పుడు నేను ఇద్దరికి సహాయం చేయాలి ఇద్దరు కోరారు కదా కాబట్టి నా దగ్గర ఉన్న రిసోర్సెస్ని నేను రెండు యూనిట్స్ కింద డివైడ్ చేస్తా ఫస్ట్ ఛాయిస్ అర్జునుడికి ఇస్తాను ఎందుకంటే మొట్టమొదటి నేను అర్జునుడిని చూశాను కనుక ఫస్ట్ ఛాయిస్ అర్జునుడికి ఇస్తాను ఆ రెండు యూనిట్స్లో ఒకటి అర్జునుడు తీసుకుంటాడు రెండో దుర్యోధనుడు తీసుకోవాల్సి ఉంటుంది ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ అంటే ఇద్దరు కూడా సరే అంటారు ఇంకేమంటారు యాక్సెప్టబుల్ కాకపోతే చేసేదే ఉంది సరే అంటారు ఓకే ఆయన దగ్గర నారాయణీ సైన్యము అని ఈ కథ అంతా మీకు తెలుసున్నదే అయితే దానికి నేను ఇచ్చి నేను చెప్పే ధోరణి మీకు దాంట్లో ఏమైనా మంచి పాయింట్ ఉంటుందేమో గమనించండి సో నారాయణీ సైన్యము ఒక కమాండో ఫోర్స్ ఒకటి ఉంది పీపుల్ ఆర్ సమ్ సచ్ గుడ్ నెంబర్ వాట్ ఎవర్ ఆర్ టెన్ ఆర్ హండ్రెడ్ వాట్ ఎవర్ సో వాళ్ళు హైలీ ట్రైన్డ్ యూన్ రిపబ్లికన్ గార్డ్స్ లాంటి వాళ్ళు సంథింగ్ లైక్ దాట్ అంటూ ఉక్కడా కనపడలేదు రిపబ్లికన్ గార్డ్స్ అని ఉరికే పేపర్లలో చూసాం కానీ గ్రౌండ్లో ఎక్కడా కనపడలేదు వాళ్ళందరూ డిస్పర్స్ అయిపోయారు అమెరికన్ సేనలు వచ్చేప్పటికి పారిపోయారు వాళ్ళు వాట్ ఎవర్ సమ్ వెరీ వెల్ నోన్ నేమ్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఒక ఇంపార్టెంట్ ఆర్మీ యూనిట్కి రిపబ్లికన్ గార్డ్స్ అనిపారు సో అలాగే నారాయణీ సైన్యము వాళ్ళు వెల్ ట్రైన్డ్ కమాండో యూనిట్ అండ్ వెల్ ఎక్విప్డ్ ఆల్సో ఎక్విప్మెంట్ కూడా వాళ్ళే చూసుకుంటారు అండ్ వాళ్ళకి ఇంకేమీ ఆలోచించక్క వాళ్ళకి టైం చెప్పేస్తే మెరిసినరీస్లాగా వచ్చేసి ఎవరి పక్షాన యుద్ధం చేయాలో యుద్ధం చేసేసి వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోతారు సో ఆ రకం మనుషులు వీళ్ళు సైనికులు అదే ఒక సైన్యం అంతా ఒక యూనిట్ సెకండ్ యూనిట్ నేను అంటద నేనని మళ్ళీ నేను ధనస్సు పట్టను ఆయుధం పట్టను యుద్ధం చెయ్యను దట్ ఈజ్ ఆయామ్ ది సెకండ్ యూనిట్ ఇప్పుడు నీకేం కావాలో కోరుకోమంట అర్జున్ విస్ ఎస్ ఛాయిస్ వెరీ హ్యూజ్ ఛాయిస్ ఇట్ ఇస్ ఇప్పుడు ఇది ఎలాగంటే మన ముందు సకల భోగభాగ్యములతో తులతూగే సంసారం ఉన్నది ప్రపంచము అన్ని భోగాలు ఉన్నాయి ప్రపంచంలో పంచ విధములైన భోగాలు ఉన్నాయి ఐదు రకాల జ్ఞానేంద్రియాలకి తృప్తిని ఇవ్వగలిగేటువంటి భోగాలు ఉన్నాయి ప్రపంచంలో అది ఒకవైపు ఇంకొక వైపు ఆత్మజ్ఞానము ఇది ఈ రెండింట్లో మీరు ఛాయిస్ యూ కెనాట్ హ్యావ్ బోర్ ఇదో కొంత అదో కొంత కుదరదు ఎందుకంటే ప్రాపంచిక భోగముల ఎందు పూర్ణ వైరాగ్యం ఉన్నవాడికి మాత్రమే ఆత్మజ్ఞానం లభిస్తుంది ఆత్మజ్ఞానము కావాలంటే ప్రాపంచిక విషయములపై పూర్తి వైరాగ్యం ఉండాలి కాబట్టి దీన్ని ప్రాపంచిక విషయాలని పూర్తిగా తిరస్కరించినప్పుడు మాత్రమే మీకు ఆత్మజ్ఞానం లభిస్తుంది సో నా what is the వాట్ ఈస్ ది చాయిస్ వాట్ డూ యూ చూస్ ది దిస్ ఈజ్ ద వెరీ బిగ్ థింగ్ ఐ టెల్ కఠోపనిషత్తులో మీరు చూసారు శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యమేత తౌ సంపరీత్య వివినక్తి ధీర మనిషి ముందు ఈ ఛాయిస్ ఎప్పుడు ఉంటుంది శ్రేయ ప్రేయ శ్రేయ అంటే హితకరము ప్రేయ అంటే ప్రియమైనది ఇప్పుడు మీరు బఫే డిన్నర్కి వెళ్ళారనుకోండి మీ ముందు ఈ ఛాయిస్ వచ్చి నిలబడుతుంది శ్రేయ ప్రేయ ఎదురుకుండా బఫే ఐటమ్స్ ఉంటాయి బఫే ఐటమ్స్ అన్నీ కూడా చాలా ఆయిలీగా ఉంటాయి స్పైసీగా ఉంటాయి వెరీ రిచ్ ఫుడ్ అని అంటారు రిచ్ ఫుడ్ అంటే అర్థం ఖరీదైన ఫుడ్ అనేది ఒకటి రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుందని అదొక అర్థం అదే కాకుండా ఇట్ ఈజ్ హైలీ స్పైసీ అండ్ ఆయిలీ అది ఫొటోగ్రాఫ్ కూడా తీసి వేస్తూ ఉంటారు కమర్షియల్స్లో ఆయిల్ అలా డ్రిప్ అవుతూ ఉంటుంది తర్వాత ఇట్ రిఫ్లెక్ట్స్ లైట్ అనమాట హై రెజల్యూషన్ ఫోటోగ్రఫీ తీసినట్లయితే అది మెలమెలమెల ఆడిపోతూ ఉంటుంది ఆ పదార్థం మీకు తెలుసు సో దట్ ఈస్ హౌ ఆల్ ద ఫుడ్ ఇస్ దర్ ఇట్ ఈస్ బఫే అడుగున చిన్న చిన్న మంటలు కూడా ఇవ్వబెడుతూ ఉంటారు అలా వేడిగా అటు పెట్టడం కోసం అంతా ఎవ్రీథింగ్ ఈజ్ హ్యూజ్లీ బోగస్ దట్ ఈస్ హౌ ఐ ఫీల్ అండ్ అంతా కూడా బోగస్ దాంట్లో ఏమీ సారం లేదు అలాగే అస్తమానం అలా హీట్ for ఈజ్ ఇట్ గుడ్ ఫర్ ది ఫుడ్ అలా కంటిన్యూస్గా హీట్ చేయడం సరికాదు కదా అంటే ఏదో నీళ్లు పోసి హీట్ ఏదో సంథింగ్ వచ్చి వాట్ ఎవర్ సో సో ట్వంటీ ఐటమ్స్ అరకే నవ్ దిస్ ఫెలో హ్యాస్ టు మేక్ ఎ చాయిస్ వీడికి హితమైనది అంటే అక్కడ ఏది తినాలన్నా హితం అని చెప్పడానికి వీల్లేదు ఒకవేళ హితం కావాలన్నట్లయితే హీ హాస్ టు చూస్ టూ ఆర్ త్రీ ఐటమ్స్ నాట్ మోర్ దెన్ దాట్ టూ ఆర్ త్రీ అండ్ అది శ్రేయ ఆకలి తీరుతుంది ఆరోగ్యానికి మంచి ప్రేయ ఆల్ డిఫరెంట్ దిస్ ఈస్ ది చాయిస్ ఈ చాయిస్ దిస్ ఈస్ దిస్ ప్రాబ్లమ్ ఇట్ కన్ఫ్రాన్స్ dieting people day in and day out tella vaarindante dieting chestu untar kada ande baaga ollu balanga ekkuva sharira baruvakoyepoyina putto dieting chestha vallaki tella vaarindante breakfast degira choice lunch degira choice evening snacks degira choice night dinner degira choice it's a terrific choice highly painful choice they have to make that choice a very very difficult choice అదేవిధంగా జీవితంలో కూడా శ్రేయ ప్రేయ శ్రేయ అంటే ఆత్మజ్ఞానము భగవద్గీత ఉపనిషత్తులు వాటి యొక్క అధ్యయనము ప్రేయ అంటే ప్రియమైనది వినడానికి బాగుంటుంది ఆచరించడానికి కూడా ఉల్లాసంగా ఉంటుంది ఫలము కూడా ఉల్లాసాన్ని కలిగించే విధంగానే ఉంటుంది సో ఇది శ్రేయ అది ప్రేయ ఈ రెండింటి మంచిన ఛాయిస్ తమ్ తౌ సంపరీత్య వివినక్తి ధీర ఈ రెండింటినీ జాగ్రత్తగా బేరీజు వేసి సంపరీత్య జాగ్రత్తగా అర్థం చేసుకుని దేని సారమెంత ఖచ్చితంగా అవగాహన చేసుకుని ధీర అంటే వివేకము గలవాడు ధీర అంటే వివేకి వివేక్ ఏం శ్రేయస్సును పికప్ చేసి ప్రేయహని పక్కన పెడతాడు సరిగ్గా అర్జునుడు ఆపనే చేస్తాడు శ్రీకృష్ణుడు యుద్ధం చేయడు ఉరికే పక్కన తోడుగా ఉంటాడు మామూలుగా ఆయన కూడా భోజనం ఏర్పాటు ఈయనే వీళ్ళే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మరి ఆయన వస్తాడు కదా మామూలుగా యుద్ధం చేసే సైనికులకి భోజనం ఏర్పాట్లు చేసినట్టుగానే ఏ యుద్ధము చేయకుండా ఊరికే పక్కన నిలబడి ఉండే శ్రీకృష్ణుడికి కూడా భోజనం ఏర్పాట్లు వీళ్ళే చేయాల్సి ఉంటుంది దుర్యోధనుడు బెంగపెట్టుకుంటాడు ఏమని నారాయణ సైన్యాన్ని అర్జునుడు ఎలాగో కొట్టేస్తాడు ఇంకా ఇప్పుడు ఇంకా నా పక్షాన్ని మిగిలి ఛాయిస్ ఏమిటి ఉంటుంది శ్రీకృష్ణుడు నా పక్షాన్ని మిగులుతాడు యుద్ధం చేయుడు వచ్చి కూర్చుంటాడు భోజనం ఖర్చుకి తయారవుతూ అక్కడికి వచ్చి కూర్చుంటాడు ఇతన్ని సరిచేయటం ఇదో పడినాకు అనవసరంగా ఇరుక్కున్నాం కాదు ఇంట్లోనూ దీని నుంచి బయటపడ్డాది ఎలాగా అంటే మర్యాదగా కావాలని వచ్చి తీరా ఇష్టం ఉంటే వద్దంటే కదండి మర్యాద అనేది ఒకటి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తీసుకుని అలా బయటకు వెళ్ళి పారాయిచ్చు అది వేరే సంగతి బట్ అక్కడ మటుకు తీసుకోవాల్సి ఉంటుంది మర్యాద కోసం ఎలాగే రాద్ధం ప్రారంభమయ్యేప్పటికి నొచ్చి కూర్చుంటాడు ముందు అందరికంటే సైన్యాల కంటే ముందు ఈయనొచ్చి కూర్చుంటాడు ఈయనకి మకా ఏర్పాటు చేయడం భోజనం ఏర్పాటు చేయడం ఇదో పని ఇది ఎక్కడ ప్రారంభం పొద్దున్నే లేచే అవలమొహం చూశాను అని దుర్యోధనుడు బితుక్కు బితుక్కుమంటూ ఉంటాడు ఇంతలోకి అర్జునుడు నాకు నువ్వు కావాలి అంటే యుద్ధంలో ఎలాంటి ఛాయిస్ అండి కానీ అర్జునునికి సా అర్జును ఇప్పుడు మీకు అర్థమైంది కదా గీత అర్జునుడికే ఎందుకు బోధించాడో బహుశా అర్జునుని స్థానంలో ధర్మరాజి గారు ఉంటే ఏమో ఏమో నుండి ఇవ్వడం కానీ అర్జునుని విషయంలో హీ డజంట్ హ్యావ్ ఎనీ డౌట్ వాట్ హీ వాంట్స్ ఈ క్లియర్లీ నోస్ అతను ఏమన్నాడంటే హే శ్రీకృష్ణ నాకు నువ్వే కావాలి సైన్యం గురించి నాకు చింత లేదు అంటే దువ్యోధనుడు హీ గుడ్ నాట్ బిలీవ్ హిజ్ ఇయర్స్ ఒకసారి తల అడించి గిల్లుకుని నేను కలగంటున్నానా తెలివిగా ఉన్నానా అని అలా వేలమోహం వేసి చూస్తూ ఉంటాడు కళ్ళు అప్పగించి తిరిగి శ్రీకృష్ణుడికి తెలిసి దంపుతాను ఏమో దుర్యోధన మరి నీకు మరి రెండో పక్షమే మిగిలింది నీకు సో మరి ఏమంటావు అంటే నేను తీసుకుంటాను అది అంటాడు తీసుకో ఆ నారాయణీ సైన్యం అంతా కూడా మట్టుబెట్టబడుతుంది పూర్తిగా ఎంటైర్ ఆర్మీ ఈస్ డిస్ట్రాయిడ్ సో అర్జునుడి పక్షాన్ని శ్రీకృష్ణుడు అంటాడు కాబట్టి జీవితంలో మనము అంగబలము అర్థబలము కావాలా ఈశ్వర శరణాగతి కావాలా ఈశ్వరుడికి ఈశ్వరుడు హీ వాంట్ డూ ఎనీథింగ్ ఫర్ యు నీ కర్మఫలాన్ని నువ్వు అనుభవించక తప్పదు సుఖమైనా సరే దుఃఖమైనా సరే ఆయన చక్రమేమో అడ్డువేయడు నీ కర్మఫలాన్ని నీకు మనోబలం ఇస్తాడంతే కర్మఫలాన్ని నీకు సుఖ దుఃఖాలని నేను తీసిపారేస్తాను నీకు అంతా హ్యాపీ పెట్టేస్తాను నో నథింగ్ డో